జమీ హుల్లా గారు ఇస్లామియ నిషిద్ధములు అనేటటువంటి అంశంపై మూడవ భాగం ఏదైతే మనకు ప్రతి వారం కూడా ఆ గురువారం గురువారం రోజున కొనసాగించబడుతుందో దానిని షేఖ్ మనకు ఈ రోజు ఆయన తన యొక్క మూడో భాగాన్ని ఉంచనున్నారు దయచేసి మీరు ఎవరెవరైతే ఉండగలరుస్తూ మనకు ఆయన ఆయన యొక్క ప్రసంగాన్ని మనకు వినిపించనున్నారు అన్ని రకాల పొగడతలు చాలా ముఖ్యమైనటువంటి ఈ పుస్తకం ఏ నిషిద్ద ప్రజలు చాలా తేలికగా భావించి వాటి పట్ల ఎంతో అశ్రద్ధగా ఉండి అల్లా యొక్క విధేయతకు పాల్పడుతున్నారో అలాంటి విషయం చదువుతున్నాము ఇంతకుముందు షేక్ అబూబకర్ హఫీత ప్రస్తావించినట్లు ఇప్పటి మనం రెండు పాఠాలు విన్నాము మొదటి పాఠంలో మహర్రమాత్ అంటేమిటి వాటికి సంబంధించిన కొన్ని ముఖ్య విషయాలు సోదరులు వచ్చాయి ఎందుకు మనం పరీక్షించబడతామన్న విషయం ఇప్పుడే మన సోదరుడు నదీర్ గారు కూడా చదివారు రెండో పాఠంలో నిషిద్దతల గురించి మనం తెలుసుకున్నాము ఇక ఈరోజు మూడో పాఠంలో సోదర మహాశివులారా ముఖ్యంగా రెండు పాఠాలు వస్తాయి ఒకవేళ మనకు సమయం సరిపడిందంటే అల్లా దయతో మూడో పాఠం కూడా మూడో విషయం కూడా అందులో మనం చదువుతాము ఈనాటి మూడో పాఠంలో మొదటి విషయం విభ మనం ఏదైతే జంతువును కోస్తామో దానిని విభ అని అంటారు అయితే ఇందులో కూడా ప్రజలు షిర్క్ కు పాల్పడుతున్నారు మరియు అల్లాహు తాలా నిషేధించిన వాటికి పాల్పడుతున్నారు అందుకొరకు వారిని జాగ్రత్త పరచడం ఆ నిషిద్ధతను స్పష్టపరచి మన నిషిద్ధం లేని వాటివి ఏమిటో అవి కూడా తెలుసుకోవడం చాలా అవసరం అయితే సోదర మహాశివులారా వివాహ అని ఎప్పుడైతే మనం అంటామో ఇందులో షిర్క్ ఎలా అవుతుంది ఈ విషయాన్ని ముందు తెలుసుకుందాము అయితే షిర్క్ వివాహ విషయంలో ఎన్నో రకాలుగా ఉంది అయితే ముందు ఈ విషయం తెలుసుకోండి వివా ఒకవేళ మనం కేవలం అల్లాహ్ యొక్క సంతృష్టి కొరకు చేస్తున్నామంటే అల్లాహ్ ఆగ్న ప్రకారం ప్రవక్త ముస్తున్నామంటే అది ఇబాదత్ అవుతుంది అల్లాహ్ కు ఇది అల్లాహ్ ఇబాదత్ అవుతుంది మనం కేవలం అల్లాహ్ కొరకు చేస్తున్నాము ఇది వివాహ ఇంకా ఇబాదత్లో లో మనం పాటించిన వారవుతున్నాము కానీ అల్లాహ యొక్క సంతృష్టి కాకుండా అల్లాహ పేరు కాకుండా ఇంకా వేరే కొన్ని రకాలు ఉన్నాయి వాటికి మనం పాల్పడ్డామంటే అది సిరికు లో అయితే ఇది ఇబాదత్ కేవలం అల్లాహ కొరకే మనం చెయ్యాలి అన్న దానికి ఆధారం ఏంటి సూరతుల్ కౌసర్ సూర నంబర్ నూట ఎనిమిది ఆయన రెండు లో అల్లహు తాలా చాలా స్పష్టంగా తెలియబరిచాడు కేవలం చెయ్యి మరియు కేవలం నీ ప్రభు కొరకు మాత్రమే ఇక్కడ మీరు గమనించారంటే నమాజ్ సర్వసామాన్యంగా ధర్మ పండితులు శారీరక ఆరాధన అంటారు ఇందులో నాలుగుక మరియు హృదయ సంబంధమైన ఆరాధన కూడా వచ్చేస్తుంది కానీ ఒక పేరులో చెప్పాలంటే శారీరక ఆరాధన అని అంటారు అదే నహర్ అన్నది ఏదైతే ఉందో ఘన సంబంధమైన ఆరాధన శారీరక ఆరాధనల్లో అతి గొప్పది అతి ఉన్నత స్థానంలో నమాజ్ ఉంటే ధన సంబంధమైన ఆరాధనలు ఎన్ని రకాలుగా ఉన్నాయో వాటిలో అతి ఉన్నత స్థానంలో గొప్ప శ్రేష్ఠత గలది ఇది వివ సర్వసామాన్యంగా దీనిని మనం కుర్బానీ జంతుబలి అని అంటూ ఉంటాము మన మన వాడుక భాషలో అయితే సోదర ఇక్కడ మనం గమనించాల్సిన విషయం అల్లాహుతాలా కొరకే మనం ఎలాగైతే నమాజ్ చేస్తామో ఏ నమాజు కూడా ఏదైనా వలి కొరకు ఏదైనా దర్గా కొరకు ఇంకా వేరే ఎవరైనా పుణ్యాత్మల కొరకు మనం చెయ్యము అలా చెయ్యరాదు కూడా కాని దురదృష్టవశాత్తు సర్వసామాన్య ప్రజలకైతే నమాజ్ కేవలం అల్లా కొరకే చేస్తాము తెలుసు అల్హందు కానీ కొన్ని సందర్భాల్లో మనం చెడు తెలుసుకుంటే దానిని తెలుసుకొని అలాంటి దాంట్లో పడకుండా జాగ్రత్త పడడానికే మనం తెలుసుకోవాలి అని ఇంతకు ముందు విషయం వచ్చింది అందుకన సోదరులారా దురదృష్టవశాత్తుందరు అబ్దుల్ కాదిర్ జీలాని రెహమల్ కొరకు ఈ రెండు రకాతులు అని చదువుతున్నట్లు నేను కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల చూశాను అల్లావత వారికి హిదాయత్ ఇవ్వుగాక నమాజ్ కేవలం అల్లాహ కొరకే జరగాలి అలాగే వివా బలి అది జంతు కేవలం అల్లా కొరకు మాత్రమే జరగాలి అనాములు కూడా ప్రస్తావించి ఉన్నాడు అక్కడైతే మరింత స్పష్టంగా ఉంది కేవలం అల్లాహ కొరకే ఉండాలి లాషరీ కలహు అందులో వేరే ఎవరితో కూడా షిర్క్ చేయరాదు ఇక సమాజంలో ఉన్నటువంటి షిర్క్ ఎన్నో రకాలుగా ఉంది ఎన్నో రకాలుగా ఉంది కొందరు అల్లాహ పేరు కాకుండా వేరే ఎవరి పేరు మీదనైనా వివాహ చేస్తారు దాని గురించి సురతల మనకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ముస్లింలు అల్లాహ్ పేరు కాకుండా వేరే ఎవరి పేరు మీద జిబాద్ చెయ్యరు సర్వసామాన్యంగా అలా చెయ్యరు అయినా గానీ సిరికులో పడుతున్నారు ఎలా ఒక రకం కొందరు ఇన్లు కట్టే ముందు సమయంలో నీళ్ల కొరకు బావి త్రవే సమయంలో లేదా ఇల్లు పూర్తిగా కట్టబడిన తర్వాత అందులో ప్రవేశించేకి ముందు ఈ విధంగా ఇంకా ఎన్నో కారణాలతో కొందరు జిబా చేస్తారు ఎవరి కొరకు వాస్తవానికి వారు చేసేది జిన్నాతుల కొరకు ఎందుకు వారికి ఒక భయం ఉంటుంది ఎప్పటి వరకైతే మనం ఒక రక్తం ప్రవహించి వారి కొరకు మనం ఇవ్వమో వారు మన ఈ ఇండ్లల్లో సుఖంగా ఉండనీయవు మనం ఒక బావి బావి త్రవ్వే ముందు నీళ్ల కొరకు బోరు వేసే ముందు నెల్ల కొరకు కనీసం ఒక కోడి అయినా గాని వారి కొరకు మనం బలిదానం ఇవ్వకుంటే మన పిల్లలు పోయి బావిలో పడవచ్చు లేదా ఇంకా ఏదైనా నష్టం మనకు జరగవచ్చు నష్టాల నుండి దూరం ఉండే ఉద్దేశంతో వారి కీడు నుండి మనం కాపాడబల పడాలన్నటువంటి ఉద్దేశంతో కొందరు జిబా చేస్తారు బలిదానాలు ఇస్తారు మరి కొందరు మన ముస్లింలలో ఎలా ఉన్నారు వాస్తవానికి ఇప్పుడు ఇంతకు ముందు చెప్పిన విషయం అయితే హిందువులలో ఉన్నది కానీ ముస్లింలలో వచ్చింది నేను స్వయంగా ఎన్నో ప్రాంతాలలో చూశాను మరి వారికి బోధ చేయడం జరిగింది రెండవది మన ముస్లింలలో ఉన్న విషయం ఏంటి పంట విషయాలలో కూడా పల్లెటూర్లలో దావత్ కొరకు ఇస్లాం ప్రచారం కొరకు వెళ్లిన సందర్భాలలో కనబడిన విషయం వారు విత్తనాలు వేసే ముందు నాగరి చేసే ముందు కూడా కొందరు కనీసం ఒక కోడి ఇప్పుడు వర్షాలు మొదలయ్యాయి ఇప్పుడు నాగరి చెయ్యాలి విత్తనం వెయ్యాలి ఆ నాగరి కంటే నాగరి అందులో దున్నే కంటే ముందు కొందరు కనీసం ఒక కోడి మరికొందరు అయితే మేకలు మరికొందరు కలిసి కొంతమంది ఇద్దరి ముగ్గురి భూములు సుమారు కలిసి ఉంటాయ అలాంటి చోట ఒక పెద్ద జంతువు ఇలా కూడా కొందరు చేస్తారు మరికొందరు పంట పండిన తర్వాత కోతకు వస్తుంది కోసేకి ముందు అక్కడ వారు కనీసం ఒక కోడి అయినా గాని జిబా చేస్తారు ఈ విధంగా మాకు పంట మంచి వస్తుంది అన్నటువంటి నమ్మకంతో వాస్తవానికి ఇది కూడా అని ఈ గైరుల్లా కొరకు అల్లా కొరకే ఇది విభ అవుతుంది అందు కొరకు ఇలాంటి విషయాల నుండి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా సోదర మహాశివులారా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం మరికొందరు మన ముస్లింలు దర్గాల యొక్క వారి వార్షికోత్సవాలు ఏవైతే ఉంటాయో కొందరి బాబాల వద్ద మరికొందరు ఈ దర్గాలు సమాధులు భావాలు అలా కాకుండా కొన్ని ఊళ్లలో ఏదైనా మర్రి చెట్టు లాంటిది ఏదైనా ఒక చబూత్ర అని ఒక గద్దె లాంటిది ఏదైనా ఉంటుంది అక్కడ ఏదైనా ఎవరు ఫలానా పాత కాలంలో ఫలానా బుజుగొచ్చి అక్కడ కూర్చుండి పోయారు అక్కడ నుండి ఈ బర్కట్ జరిగింది ఇక సంవత్సరంలో ఒకసారి అక్కడ కొన్ని పనులు జరుగుతాయి అక్కడ కూడా కొందరు ఏదైనా చెట్టు ఉంటుంది కొందరు ప్రజలు స్త్రీలు తమ గాజులు చేతులలో తొడిగేటువంటివి మరికొందరు కొన్ని రకాల ఎర్ర గుడ్డ లేదా పచ్చగుడ్డ ఇలాంటివి ఇవన్నీ కూడా ముక్కుబడుల ఉద్దేశంతో తీసుకు వెళ్తారు అక్కడ వారు కొందరు జంతువులను కూడా వివాహ చేస్తారు ఈ విధంగా సోదర మహాశివులారా ఇవన్నీ కూడా షిర్కులో లెక్కించబడతాయి ఎవరైనా ఒక గొప్ప లీడర్ లేదా ఒక చాలా గౌరవనీయ వ్యక్తి మనం ఎవరినైతే చాలా గౌరవిస్తామో ఎవరి పట్ల చాలా అభిమానంగా ఈ రోజుల్లో సర్వసామాన్యంగా చెప్పుకోవాలంటే చాలా మా కొరకు శుభప్రదమైన రోజు మా ఇంటికి పీర్ సాబ్బు వస్తున్నాడు మా ఇంటికి ముర్షద్ సాబ్బ వస్తున్నాడు మా ఇంటికి బాబా సాబ్ వస్తున్నాడు ఉన్నాయి ఇలాంటి కొన్ని పనులు కొన్ని నమ్మకాలు వాస్తవానికి మూఢనమ్మకాలు అయితే వారు వస్తున్నారు కదా వారి కొరకు చేసి ఒక మేకపోతూ జిబా చెయ్యాలి లేకుంటే అంత పెద్ద వారు వస్తున్నారు వారి కొరకు కనీసం ఒక మేక శిబా చేయకుంటే ఏమనుకుంటారు మరికొందరు ఎవరైతే ఇంకా చాలా తక్కువ ఆర్థిక స్థితిలో ఉంటారు కనీసం ఒక మంచి కోడి పుంజైన వారి కొరకు సిబ్బా చేయకుంటే ఇలా కొందరు ఇది షిర్క్ అన్నటువంటి విషయం తెలియని వారు ఏం పేరుస్తారు మా ఇంటికి ఒక చుట్టాలు వచ్చారండి వారి కొరకు మేము తినిపిస్తున్నాము చుట్టాలకు తినిపించడం తప్ప కానీ సర్వ సామాన్యంగా చుట్టాలకు వచ్చిన చుట్టాలకు తినిపించడం వేరు ఇలాంటి నాయకులు పెద్దలు గొప్పవారు వచ్చినప్పుడు చుట్టాలు అనుకొని సర్వసామాన్యంగా మన శక్తిలో ఉన్నది పెట్టడం తప్పు కానీ కొందరు గౌరవాభిమానంతో ఇది చెయ్యకుంటే ఎలా వారు మన ఇష్టపడరు రేపటి రోజు వారితో ఈ పని మనం తీసుకునేది ఉంది కదా కనీసం ఇదైనా పెనం చెయ్యాలి కదా ఇన్నటువంటి ఇలాంటి కొన్ని నమ్మకాలతో చేస్తారు ఇది షిర్క్ కింద వస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి అని షేఖన్ రహమహుల్లా ఒకటి కంటే ఎక్కువ తమ గ్రంథాల యొక్క వ్యాఖ్యానంలో తెలియజేశారు సలాసత్సూల్ యొక్క వ్యాఖ్యానం గానీ కితాబుతో హీద్ యొక్క అల్ ముఫీద్ లో గానీ అందుకొరకు సోదర్ మహాశేవులారా ఈ విషయం కూడా మనం చాలా జాగ్రత్తగా తెలుసుకుని ఉండాలి అయితే ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లాహ సహ వారి యొక్క మాట చివరిలో మనం తెలుసుకుని ఇక వేరే అంశానికి వెళ్దాము అదేమిటి ప్రవక్త సల్లాహు వారి యొక్క ఏడు ఎనిమిదిల కొరకు రిబా చేసిన వాణిని గమనించండి ఎంత నష్టము మనం అల్లా శరణు కోరకు అల్లా శరణు శరణను పొంది అల్లా యొక్క ఆగ్రహము నుండి శాపము నుండి కోపము నుండి దూరం ఉండే పనులు చేయాలి కానీ ఏ పని ద్వారానైతే అల్లా శాపం కురుస్తుందో వాటిలో ఒకటి ఏముంది అల్లా ఏతురుల కొరకు వివాహ చెయ్యడం అన్నారు మనందరినీ వివాహ విషయంలో ను అర్థం చేసుకొని ఆచరించే సద్భాగ్యం ప్రసాదించుగాక వివాహ విషయంలో అన్ని రకాల షిర్క్ నుండి అల్లా మనల్ని కాపాడుగా ఆమె షీర్కు లో విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో నాలుగవది అల్లా హాం చేసిన దానిని హలాల్ చేసుకునుట లేదా అల్లా హలాల్ చేసిన దానిని హరాం చేసుకు తనైంది కదా కొందరు కన్ఫ్యూజ్ చేస్తారు కన్ఫ్యూజ్ కాకండి ఏం విషయం మాట్లాడుతున్నాం మనం ఇది కూడా మనల్ని సిర్కులో పడవేస్తుంది అందుకనకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో ఇప్పుడు మనం ఒక అంశానికి హెడ్డింగ్ గా అల్లాహలాల్ చేసిన దానిని ఎవరైనా అల్లాహలాల్ చేసిన దానిని హరాం చేసుకురుట అల్లాహరాం చేసిన దానిని హలాల్ చేసుకునుట అని చెప్పాను ఇందులో మరికొన్ని విషయాలు ఏమొస్తాయి మనం స్వయంగా హలాల్ హరాం చేసుకోవడం లేదు కాని ఎవరైనా అల్లా హలాల్ చేసిన దానిని హరాం చేస్తే దానిని మనం సై అల్లా హరాం చేసిన దానిని హలాల్ చేస్తే దానిని మనం సహీ నమ్ముతున్నాము ఇది కూడా అల్లాను వదిలి వారికి ఒక ప్రత్యేక హలాల్ హం యొక్క స్థానం ఇచ్చిన వాళ్ళు అవుతాము అందుకొర అందుకొరకు ఇది కూడా చాలా ఘోరమైన సిరికులు వచ్చే ప్రమాదం ఉంది అందుకొరకు చాలా జాగ్రత్తగా ఉండాలి మరో విషయం ఇందులో వస్తుంది అల్లా వాటిని వదిలి ప్రజలు నిర్ణయించినటువంటి చట్టాలకు ప్రాముఖ్యతను ఇవ్వడం వాటి ద్వారా మన మధ్యలో జరిగే అటువంటి సమస్యల పరిష్కారాలు తెలుసుకునే ప్రయత్నం చేయడం ఇది కూడా చాలా ఘోరమైన పాపం ఘోరమైన నిషిద్ధం అలాగే మరో విషయం గుర్తుంచుకోండి ఇప్పుడు మనం చాలా అభివృద్ధి చెందాము ఈ పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఈ ఇస్లాంలో మార్పులు అవసరం ఉన్నాయి అందులో ఎన్నో విషయాలు మార్చే అవసరం ఉంది అని అనడం అనే వాళ్ళ మాటను నమ్మడం ఇది కూడా చాలా ఘోరమైన పాపంలో వస్తుంది ఇలాంటి చెడ్డ అలవాటు గత జాతుల్లో ఉండినది అని అల్లాహు తాలా చాలా స్పష్టంగా మనకు తెలియబరచారు సూరూంబర్ తొమ్మిది ముప్పై ఒకటిలో చదవండి వారు అంటే యూదులు క్రైస్తవులు అల్లాను కాదని తమ పండితులను తమ సన్యాసులను తమ ప్రభువులుగా చేసుకున్నారు ఇక్కడ గమనించండి సుందర మహాశివులారా అల్లహు తాలా వారి గురించి ఏం తెలుగుతున్నాడు వారు తమ పండితులను సన్యాసులను ప్రభువులుగా చేసుకున్నారు అయితే ఇక్కడ ప్రభులుగా చేసుకోవడం అని అంటే ఏంటి భావం ఇది మనకు హీసు ద్వారా తెలుస్తుంది ఇక్కడ వారి గురు పలిగిపోతుంది వారి మెదడు ఏమవుతుందో అల్లా హిదాయతీవుగాక ఎవరైతే కేవలం కురాన్ సరిపోతుంది హదీబ్ మనకు అవసరం లేదు అంటారు ముందు క్రైస్తవులుగా ఉన్నారు ఇస్లాం స్వీకరించారు అల్హందుల్లా సహాబీ అయ్యారు ఒక సందర్భంలో ఆయన ప్రవక్త సల్లల్లాహు అలీ వల్లం వద్దకు వచ్చినప్పుడు ప్రవక్త ఈ ఆయత్ పఠించారు ఏ ఆయత్ సూర్య తోబాలోని ఆయత్ నంబర్ ముప్పై ఒక్కటి వెంటనే అది అన్నారు ప్రవక్త మేము అంటే పాత కాలంలో క్రైస్తవులుగా ఉన్నప్పుడు మేము వారిని ప్రభువులుగా చేసుకోలేదు కదా మా పండితులను మా యొక్క సన్యాసులను ప్రభువులుగా చేసుకోలేదు మేము అల్లాను మాత్రమే ప్రభువుగా నమ్మే వారిని అప్పుడు ప్రవక్త సలహీసలం వారితో ఏమన్నారో శ్రద్ధ వహించండి ప్రవక్త సలహా పండితులు హాం చేస్తే దానిని హాం గా భావించారా లేదా అల్లా హలాల్ చేసిన దానిని మీ యొక్క పండితులు హరాం చేస్తే మీరు దానిని హరాంగా భావించారా లేదా ఆయన అన్నారు అవును అల్లాహరాల్ చేసిన దానిని మీ పండితుడు హలాల్ చేస్తే మీరు హలాల్ గా భావించారా లేదా అది అన్నారు అవును అప్పుడు ప్రవక్త స్థల అల్లాహుస్ అని చెప్పారు ఇది వారిని ఆరాధించడం ఇది వారిని పహులుగా చేసుకోవడం అందుకొరకే మాటి మాటికి మేము చెబుతూ ఉంటాము మన యొక్క విశ్వాసము గాని హలాల్ హయాల్లో గాని మన యొక్క ఆచరణలో గాని మనం మనం సద్గుణాలను అవలంబించడం గాని ప్రతి విషయంలో కురాన్ హీసులు మన సలఫ్ అర్థం చేసుకున్నట్లు అర్థం చేసుకొని అలా విశ్వసించడం ఆచరించడం తప్పనిసరి అప్పుడే మన విశ్వాసం సహి అవుతుంది మన యొక్క ఆచరణ కూడా అల్లాహ వద్ద స్వీకరించబడుతుంది సోదర మహాశివలారా ఇది చిన్న విషయం కాదు ఈ రోజుల్లో మనలో ఎంతో మంది ఇలాంటి ఘోరమైన పాపంలో పడి ఉన్నారు ప్రకారంగా ఇది విషయం అని చెబితే లేదు మా పీర్ సా ఎలా చెప్పాడో అలాగే మా ముర్షదు ఎలా చెప్పాడో అలాగే మా ఇమాం సాబ్ ఎలా చెప్పాడో అలాగే సోదర మహాశివలారా అయితే ఇక్కడ ఇంకా ముందుకు నేను వెళ్లేకి ముందు మరో ముఖ్య విషయం తెలుసుకోండి అదేమిటి మీరు ఇప్పుడు ఎవరైతే ఇంకా పాఠాలు నేర్చుకుంటున్నారో విద్య నేర్చుకుంటున్నారో వేరే కొందరు ఎవరైనా ఇలాంటి పాపంలో పడి ఉంటే వెంటనే వారిని నీవు ముసిరికి అయిపోయావు నీవు కాఫీ రైపోయావు నీవు హయాంలో పడిపోయావు డైరెక్ట్ వారిని ఇలా సంబోధించకండి ఇది దావతి యొక్క పద్ధతి కాదు ఇక్కడ రెండిట్లో ఉన్నటువంటి చిన్న వ్యత్యాసాన్ని గమనించండి మనం పాఠాలు నేర్చుకుంటూ ఇది షిర్క్ లో వస్తుంది ఇది హారాంలో వస్తుంది ఇది ఘోర పాపంలో వస్తుంది ఈ విధంగా తెలుసుకోవడం తప్పనిసరి కానీ మనం దావత్ ఇచ్చే సందర్భంలో మనం దావత్ ఇచ్చే సందర్భంలో వారు దానిని ఎందుకు షిర్క్ గా భావించడం లేదు వారు దానిని హరాంగా ఎందుకు భావించడం లేదో దానిని ఒక ఘోరమైన పాపంగా ఎందుకు విశ్వసించడం లేదో ఈ విషయాన్ని తెలుసుకోవాలి ఆ తర్వాత వారిపై హుజ్జత్ దళీల్ నిదర్శన పూర్తిగా మనం క్లియర్ చేసిన తర్వాత మనం ఒంటరిగా కాకుండా మనకంటే ఇంకా గొప్ప ధర్మ పండితులతో కనీసం ఒకసారి మాట్లాడించిన తర్వాతనే మీరు చాలా స్పష్టమైన షిర్కులు పడిపోతున్నారు ఎక్కినా జాగ్రత్త అని మనం హెచ్చరించాలి దావత్ విషయంలో కూడా మనం చాలా చురుకుగా మరియు ఎక్కడా ఎలాంటి పదాలు వాడాలి అన్న విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి సోదర మహాశివులారా హలాల్ ను హాం చేసుకోవడం హరాంను చేసుకోవడం వాస్తవానికి ఇది అల్లాహను నమ్మేవారు ప్రవక్తను నిజంగా విశ్వసించేవారు ఎంతటికీ చేయలేరు చెయ్యకూడదు కూడా కాని బాధకరమైన విషయం ఇలాంటి పాపానికి కొందరు ముస్లింలు అన్న వారు ఇది వారి విశ్వాసం యొక్క లోపం అల్లా పట్ల ఉండవలసినటువంటి గౌరవ భావంలోని దోషం వారు ఎలా అల్లాను గౌరవించాలో అలా గౌరవించడం లేదు ఎలా ప్రవక్త సల్లల్లాహలిసం పట్ల ప్రేమ ఉండాలో అలా ఉండడం లేదు ఎందుకంటే హలాల్ ను హల్ ఇది యూదుల క్రైస్తవుల ముష్రికుల అల్లాహను నమ్మని వారు అల్లా పట్ల చేసేవారి అటువంటి చెడ్డ గుణం అని అల్లాహు తాల సూర తోబా ఆయన ఇరవై తొమ్మిదిలో చాలా స్పష్టంగా తెలియపరిచారు మరియు వారు సత్య ధర్మాన్ని పాటించడం లేదు ఎవరి గురించి ఇలా తెలుపుతున్నాడు ఈ విషయం ముస్లింలు కాదు యూదుల గురించి ఆ ఆయతులు ఆ ఆయతుల యొక్క వ్యాఖ్యానం చదువుతుంటే మరింత వివరం మనకు అక్కడ తెలుస్తుందిలో కూడా చాలా స్పష్టంగా తెలియపరిచాడు మీరు ఆలోచించారా వారితో ఇలా అడగండి మీరు ఆలోచించారా అల్లా మీకున పోవతరింపజేసిన జీవనోపాధిలో నుండి మీరు చేసుకున్నారు చేసుకున్నారు వారితో ఇలా అడగండి అల్లాహ్ మీకు ఇలా చేయడానికి ఏమైనా అనుమతించాడా లేదా మీ బూటక కల్పనలను మీరు అల్లాకు అంటగట్టుతున్నారా వాస్తవానికి వారు అల్లాపై ఇలాంటి అపనిందలు వేస్తున్నారు అల్లాపై ఇలాంటి మాటలు ఆపాదిస్తున్నారు ఈ రోజుల్లో కూడా దూరదృష్టాత్తు మనం ఇంతకు ముందు కూడా చూశాము మన ఇండియాలో మిడతల దండు వచ్చిన సందర్భంలో యూట్యూబ్ లో కథడు వీడియో చేసి పారేశాడు ఎక్కడా కూడా మిడతలు హలాలని లేదు మీరు దాని వాటిని తినకండి వాటిని హలాలుగా భావించక ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లాహు వారి స్పంగా ఏర్పరిచారు అలా ఇన్ని ఊపీ నాకు పాటు మరొకటి కూడా ఇవ్వబడింది హీర్ ఆ తర్వాత ప్రవక్త సలహీసల్ కురాన్ లో లేని కొన్ని హరాం విషయాల గురించి గురించి తెలిపారు మన రోజు వారి జీవితాల్లో తినే విషయాలు గాని అలాగే వివాహ విషయంలో కొన్ని హారామున్న విషయాల గురించి తెలిపారు ఏంటి ఉద్దేశం కురాన్ లేదు కదా అని మీరు వాటిని వాటికి పాల్పడకూడదు అలాగే కొన్ని హలాల్ విషయాల గురించి కూడా కురాన్ లో ప్రస్తావన రాకుంటే ప్రస్తావన వచ్చింది వాటిని చూడాలి అయితే ఈ విధంగా సోదర మహాశివులారా కొందరు తమ వైపు నుండి స్వయంగా హలాల్ హని చెబుతూ అల్లా చెప్పాడు అందువరకు సోదర మహాశివులారా హలాల్ హం విషయంలో కూడా చాలా జాగ్రత్త పడాలి మరియు ఇది చాలా ఘోరమైన ప్రాప్తం ఇక రండి మూడవ అంశం మూడవ అంశం సోదర మహాశివులారా చేతబడి గురించి చేతబడి గురించి ఇక్కడ మనకు సంక్షిప్తంగా కొన్ని విషయాలు వస్తాయి అలా యొక్క దయతో ఈరోజు దీన్ని కొంచెం వివరంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చేతబడిని ధర్మ పండితులు అపీధ విషయాలలో చేర్చారు మరియు చేతబడి చేయడం అన్నది లో వస్తుంది అని కూడా స్పష్టపరిచారు అందువరకు మీరు చూడగలుగుతారు అపిదాకు సంబంధించిన విశ్వాసాలకు సంబంధించిన ప్రత్యేకమైన పుస్తకాలు ఏవైతే రాయబడ్డాయో వాటిలో చేతబడి సెహర్ను ప్రస్తావించడం జరిగింది అయితే సోదర మహాశివలారా చేతడి చేయుట చేయించుట నేర్పుట మరియు నేర్చుకొనుట ఇవన్నీ కూడా హంలో ఇవన్నీ కూడా హోస్తాయి మరియు ఇవన్నీ కూడా అవిశ్వాసంలో లెక్కించబడతాయి అంతేకాదు ప్రవక్త సల్లూ అలహి వసల్లం సహీ హలో తెలిపారు బొహారి మరియు ముస్లిం లోయాలలో ఒకటి ఇది అని కూడా తెలిపారు మరియు చేతవడి అన్నది మనిషికి నష్టమే చేకూరుస్తుంది లాభం ఎలా చేకూర్చదు ఇక్కడ నష్టం అని ఏదైతే చెప్పడం జరుగుతుందో ఇది నేర్చుకోవడం గాని నేర్పటం గాని చెయ్యడం గాని చేయించడం గాని ఈ విషయంలో ప్రత్యేకంగా అలాగే సోదర మహాశివులారా ఒకవేళ మనం కురాన్ ఆయతులు మనం గమనించామంటే అక్కడ ఇది ఈహెలోకంలో ఒక ఆజ్మాయిష్ ఒక పరీక్ష మాదిరిగా ఉంది సూరతులు వకర ఆయత నూట రెండు ఏదైతే కొంచెం సుమారు ఒక పదిహేను పేజీల కురాన్లలో సుమారు సగం పేజీ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది ఈ పూర్తి ఆయన అందులో మేము స్వయంగా ఒక పరీక్షలో ఉన్నాము మీరు దీనిని నేర్చుకుని పరీక్షలో పడకండి అవిశ్వాసానికి పాల్పడకండి సోదర్ మా చేతబడి చేయడం చేయించడం నేర్పడం నేర్పించడం దీని గురించి ఈ విషయాన్ని మనం తెలుసుకున్నాము అయితే దీని గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది చేతబడి గురించి ఈ రోజుల్లో కొందరు దాని యొక్క ప్రభావమే లేదు ఏమాత్రం అని నిరాకరిస్తున్నారు కానీ ఈ మాట కూడా నిజమైనది కాదు దాని ప్రభావం ఉంది కానీ అది అల్లాహ కలచినప్పుడే జరుగుతుంది దాని వల్ల నష్టం జరగవచ్చు ఎవరిపై చేతబడి చేయబడుతుందో వారిపై కాని అది ఎప్పుడు అల్లా యొక్క అనుమతి ఇప్పుడు ధూమపానం బిడి సిగరెట్లు తాగడం మత్తు పానీయాలు సేవించడం ఇవి హరామున్నాయి వీటి యొక్క నష్టాలు ఉన్నాయా లేవా ఉన్నాయి కానీ చాలా ఇతాగారు బిడి సిగరెట్లకు అలవాటు పడినవారు ఎంతో మంది ఇప్పటికీ ఏమంటున్నారు అరే ఇప్పటికి నేను ముప్పై సంవత్సరాల నుండి తాగుతున్నా ఇప్పటికి నేను నలభై సంవత్సరాల నుండి తాగుతున్నా ఏదేదో అడ్వర్టైజ్లు ఏదేదో పేపర్లు ఏదేదో పిక్చర్లు వీడియోలు చూపిస్తారు అదే లెంగ్స్ లంగ్స్ పాడైపోతాయని ఆ కిడ్నీలు పాడైపోతాయని ఇంతవరకు మాకేమి కాలేదు ఇప్పటి వరకు మంచిగానే ఉన్నాము అయితే ఇక్కడ వాటి ప్రభావం లేదు వాటి నష్టం లేదు అని భావమా సోదర మహాశివులారా అల్లహు తాలా స్వయంగా అల్లాహు తాలా స్వయంగా ఆ చేతబడి యొక్క నష్టాల గురించి ప్రస్తావించాడు ఎవరికైనా ఆ నష్టం జరిగితే దాని నుండి ఎలా కోలుకోవాలి ఎలా చికిత్స పొందాలి ఆ మార్గం కూడా చూపాడు ద్వారా మరియు ప్రవర్తల అలీ వసల్లం కూడా నేర్పారు ఇవన్నీ కూడా మనకు మరియు సహీ హలో రాసి ఉన్నాయి అందుకొనకే ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఎంతో మంది ధర్మవేత్తలు చేతబడికి సంబంధించిన హీసులు ఏవైతే వచ్చాయో అవి తవాతుర్ కు చేరినవి తవాతుర్ ఇది హదీస్ పరిభాషలో ఇస్తిలాహాత్ హీసులో ఒక పదం దాని భావం సంక్షిప్తంగా ఏంటి ఏ హీసులైతే ఏ హదీసులైతే ఎన్ని పరంపరల ద్వారా ఎన్ని ఉల్లేఖనాల ద్వారా వస్తాయో వాటిని తిరస్కరించడం వాటిలో అబద్ధం అని చెప్పడం అసాధ్యం ఆ సంఖ్యకు చేరిన హాతుర్ అని అంటారు మరియు దీని గురించి ఎందరో ధర్మవేత్తలు ఇజ్మా అందరూ ఏకీభవించిన విషయం సాబాల కాలంలో తాబై కాలంలో తబె అయిన్ల కాలంలో ఆ తర్వాత ఎన్నో వందల సంవత్సరాల వరకు దీనిని తిరస్కరిస్తూ ఈ రోజుల్లో కొందరి మాటలు మనం ఎలాగైతే వింటున్నామో చేతబడి యొక్క ఏది లేదు మరికొందరైతే మూర్ఖత్వంలో ఒక హద్దును మించి నాపై చీసి చూపించండి ఒకరు నన్ను అడిగారు కూడా శేఖ మరియు వాణిపై మనం చేసి ఏదైనా ఒకసారి చేద్దామా నేనన్నాను సరియ ధర్మం ఒక మూర్ఖుడు ఇలా వాదులాడుతుంటే అతని మూర్ఖత్వంలో మనం పడే అవసరం లేదు మనం అలాంటి పాపంలో ఎందుకు పడాలి ఎందుకంటే చేతబడి చేయడం చేయించడం నేర్పడం నేర్చుకోవడం ఇవన్నీ కూడా హాం ఇవన్నీ కూడా ఘోరమైన పాపాలలో వస్తాయి చేతబడి ఉంది దాని ప్రభావం ఉంది అల్లా తలచినప్పుడు దాని యొక్క నష్టం జరుగుతుంది మరియు దాని నుండి మనం రక్షింపబడటానికే స్వయంగా ప్రవక్త సల్లాహు అలహి వసల్ మనకు ఎన్నో మార్గాలు కూడా చూపారు ఖజూర్ విషయంలో కూడా తెలిపారు హబ్బతు సౌద విషయంలో కలోంచి నల్ల చిలకరాని అలాంటి విషయంలో ఇంకా సూర సూరతుల్ ఫలక్ సూరతుల్ నాస్ ఇలాంటి ఆయతులు అయితే సోదర మహాశివులారా అందుకొరకే నేను అంటాను కురాన్ హీస్ మనం సహాబాలు అర్థం చేసుకున్న విధంగా చేసుకోవాలి అప్పుడే మనం నిజమైన ఇస్లాంపై స్థిరంగా ఉండగలుగుతాం ఇక ఎవరైనా మాంత్రికులు చేతబడి చేసేవారు ఏదైతే తమ చేతబడి ద్వారా సంపాదిస్తారో ధనం అదంతా కూడా వారి నిషిద్ధం ఇది వారి ఏమాత్రం హలాల్ కాదు అలాంటి వాటితో వారు త్వరగా తౌబా చేసుకొని మానుకోవాలి లేదా అంటే చాలా ఘోర పాపంలో పడిపోతారు అందుకొరకే ప్రవక్త సల్లూ అలీ వసల్లం వారి యొక్క పవిత్ర భార్య ఇంకా వేరే సహాబాల ద్వారా రుజువైన విషయం ఏ మాంత్రికు గురించి అయితే తెలుస్తుందో అతడు సహరి చేస్తున్నాడు చేతబడి చేసేవాడు అని అతడిని పిలిచి ఇస్లామియ ప్రభుత్వంలో ముస్లిం యజమాని ముస్లిం హాసిం పరిపాలకుని వద్ద చేయించాలి ఆ పనిని వదులుకోవాలి అని చెప్పాలి ఒకవేళ అతడు వదులుకోకుంటే తోబా చేయకుంటే అతడిని హత్య చేసేయాలి హి అల్లాహో తరణా స్వయంగా హత్య చేసిన సంఘటన హీత ఉంది ఇక్కడ ఇండియా లాంటి ప్రాంతంలో అలాంటి వారికి చట్టం యొక్క చట్టపరంగా వారి పట్ల తగిన చర్య తీసుకోవడం జరగాలి అయితే ఇక్కడ రెండు విషయాల ప్రస్తావన మనకు వచ్చింది ఒకటి చేతబడి గురించి ఈ రోజుల్లో ఎవరైతే తిరస్కరిస్తున్నారో ప్రభావం లేదు అంటున్నారో వారి గురించి కూడా మనం మాట్లాడాము కానీ చేతబడి నేర్చుకోవడం నేర్పడం మరి చేయించడం చేయడం అలాంటి వారి వద్దకు వెళ్ళడం ద్వారా మన యొక్క పుణ్యాలు కూడా నశించిపోతాయి అన్న విషయం తెలుసుకోవాలి సర్వసామాన్యంగా ఈ రోజుల్లో పగలు తీర్చుకుంటూ ఒకరిపై ఒకరు ఏదైతే భూమి విషయంలో గాని పొలాల విషయంలో గాని లేదా ఇంకా వేరే పరస్పరం సంబంధాలలో ఏవైతే వ్యతిరేకతలు వస్తాయో వాటి కారణంగా ఎదుటి వారికి నష్టం చేకూర్చే ఉద్దేశంతో చేతబడి చేయించి వారికి నష్టం చేయించాలి అన్నటువంటి ప్రయత్నాలు జరుగుతాయి అలాంటి సందర్భంలో ఎవరైతే సూర్య బకలా యొక్క పాబందీగా తిలావ చేస్తూ ఉంటారో స్వయంగా ప్రవర్తన సలహా చెప్పారు మాంత్రికులు ఈ సూరాను ఎదుర్కొనే అటువంటి శక్తి ఏమాత్రం కలిగి ఉండరు మరియు అది కార్ ఉదయం సాయంకాలం నమాజుల తర్వాత పడుకునే ముందు ఇంట్లో వస్తూ పోతూ వీటన్నిటినీ కూడా జాగ్రత్తగా పాటించేదింటే అలాంటి వారిపై కూడా చేతబడి ప్రభావం అల్లా యొక్క దయతో కలగదు అయితే సోదర ఈ రోజు మనం అల్లా యొక్క వల్ల చేతబడి వరకు మూడు అంశాలు ఈనాటి పాఠంలో తెలుసుకున్నాము ఇంకా మిగతా విషయాలు అల్లా యొక్క పాఠాల్లో వస్తాయి అల్లావ తాలందరికీ అన్ని రకాల చెడుల నుండి కాపాడుగాక ముద్దలు ఏమిటో కురాన్ హీదుల ఆధారంగా తెలుసుకుని వాటికి దూరం ఉండే సద్భాగ్యం ప్రసాదించుగాక జల్ అస్సలం వాలం వరహ్మ వ అల్హందు ఆయన ఇస్లామీయ నిషిద్ధములు మొహర్రమా అనేటటువంటి అంశంపై అమూల్యమైనటువంటి విషయాలను మనకు తెలియజేశారు దానితో పాటు ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ లో ఎవరైతే వీటిని నిరాకరించినటువంటి వారు ఉన్నారో మున్కిని హీస్ వారికి కూడా సమాధానం ఏ విధంగా పలకాలనేటటువంటి చాలా చక్కటి విషయాలను మనకు తెలియజేసి ఉన్నారు అల్లాహ్ తబారక వ తాలా షేఖుయిహ పరాలలో సత్ఫలితర్ని అల్లాహ్ తబారక వ తాలా ప్రసాదించుగాక ఆయుర్ ఆరోగ్యాలను సుఖ సౌఖ్యాలను అల్లాహ్ తబారక వ తాలా ప్రసాదించుగాక జజాకుముల్లాహు ఖైరా వైహఫదకు ముబారక్ అల్లాహ్ ఫీకుమ్ వ నఫఅ బికుముల్ ఇస్లామా వల్ ముస్లిమీన్ రబ్నా తఖబ్బల్ మినా ఇన్నక అన్తస్ సమియుల్ అలిమ్ వ తబ్బ అలైనా ఇన్నక అన్తత్తవబుర్ రహీం సుభాన రబ్బికా రబ్బిల్ ఇజ్జతి యమా సుఫూన్ వసలామున్ అలల్ মুরసలీనా వల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్